వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగన ఎదుటనే నిలిచినది శ్రీపతి కరుణే జీవరాశులకు దాపున దండై తగిలినది పైపై దేవుని పలు సంకల్పమే చేపట్టి రక్షించచలగేది నలినోదరు నిజనామాంకితమే ఇలపై దాసులనేది కలిభంజను శంఖక్ర లాంఛనమలవడి శుభములనందించేది చేసిన చేతలే వేవేలు విధుల వెలసేది భూవిభుడీతడు పూచిన మహిమలే కైవసమైమము కాచేవి